ఈజ్ ఎ రిలేటివ్ నాలెడ్జ్ ఆఫ్ ఐ ఆమ్ ఫాదర్ అంటే your అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ ఈస్ రిలేటివ్ రిలేటివ్ టు దర్సన్ హూ ఇస్ కాల్డ్ సన్ ఐఆమ్ ఆఫీసర్ రిలేటివ్ టు గివన్ ఫ్యాక్టరీ సరౌండింగ్ అండ్ ఆఫ్ దాట్ రోడ్డు మీద వస్తే ఆఫీసర్ కాదు రిక్షాలో ఎక్కి ఆటోలో ఎక్కే ఆఫీసర్ అంటే వాడు అయితే ఇంకో పది రూపాయలు మామూలుగానే వాడు థర్టీ పర్సెంట్ ఇంకో పది రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి అలాగే సో భర్త భార్య ముందు మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ స్టేటస్లు ఏమి మాట పెట్టకుండా ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది ఎవరైనా కూడా సో ఈ విధంగా ఈ స్టేటస్ రిలేటివే సో బతుకంతా రిలేటివ్ గానే గడిచిపోతే వాట్ ఈజ్ హై అప్సల్యూట్లీ అప్సల్యూట్ నేచర్ దాని ఆత్మ జ్ఞానము సో ఆ విధంగానే బ్రహ్మ ఆత్మ విషయంలో ఈ విషయం బ్రహ్మ విషయంలో చెప్పండి ఇప్పుడు బ్రహ్మ విషయంలో మీరు చెప్పాలంటే ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం కలిగింది అంటే ఆ ఘటాకారము బాహ్యమునందే ఫిక్స్ అయిపోయి ఉంటే ఘటజ్ఞానం కలుగుతుందా లేక ఘటాకారము బుద్ధి ఎందు ప్రతిఫలిస్తే ఘటజ్ఞానం కలుగుతుందా బుద్ధి ఎందు ప్రతిఫలిస్తేనే ఘటజ్ఞానం కలుగుతుంది బాహ్యముందే ఫిక్స్ అయిపోయింది అనుకోండి ఇంకా మీకు ఘటజ్ఞానం కలగదు అది కన్ను అనే విండో ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ బుద్ధి ఎందు ఆరూఢము కావాలి బుద్ధి ఘటాకారాన్ని పొందాలి కాబట్టి ఘటజ్ఞానం కలిగింది అంటే ఘటాకారమును పొందిన బుద్ధి వల్ల ఘటజ్ఞానం కలిగింది అంతే కదండి బయటనున్న ఘటం వల్ల ఘటజ్ఞానం కలగదు ఆవరణ భంగం కలిగి మొన్న నేను వివరించిన తీరుగా సో ఘటాకారమును పొందిన బుద్ధి ఎందు ఘటజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఘటఘటము అంటే బుద్ధి ఎందు ఆరూఢమైన ఘటమే ఘటము లేకపోతే ఘటమే కాదు బుద్ధి ఎందు ఆరు అవ్వాలి అది జ్ఞాతం ఉండి తెలుసుకునే వాడు ఉండి బుద్ధి ఎందుకు ఆరుడమవ్వాలి బుద్ధి ఎందు ఆరుడమైన ఘటము అంటే ఘటము జ్ఞేయం కదా జ్ఞేయము తెలియబడింది కదా బుద్ధి ఘటం అంటే అర్థం ఏంటో తెలుసునా ఘటత్వావచ్చిన్నం చైతన్యం అని అర్థం బుద్ధి అంటే చైతన్యం అండి కాన్షియస్నెస్ కదండి కాన్షియస్నెస్ ఉంటున్న స్పందనకే బుద్ధి అని పేరు ఇప్పుడు ఇలాగ నీళ్లు కదులుతుంటే ఇలాగ గుండ్రం గుండ్రంగా వస్తుంది సర్కిల్స్ కింద స్పియర్స్ కింద వేవ్స్ కింద వాట్ ఈజ్ ఇట్ ఆ మూమెంట్ ఏమిటిది ఆ తరంగాలు ఏమిటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోషన్ ఆర్ మూవ్మెంట్ ఇన్ ది వాటర్ సిమిలర్లీ ఆ చైతన్యం కాన్షియస్నెస్లోనే ఘట జ్ఞానం కలుగుతోంది కదా యూఆర్ ఏ కాన్షియస్ బీయింగ్ ఆ కాన్షియస్నెస్లో ఘటము ఆరూఢము కావాలి ఇట్ షుడ్ బి లోడెడ్ ఇన్ టు ది కాన్షియస్నెస్ అప్పుడే ఇట్ బికమ్స్ ఎవిడెంట్ రైట్ ఆ వెలుతురులో వెలుగులోకి వస్తుంది ఆ జ్ఞానం యొక్క వెలుగులోకి వస్తుంది కాబట్టి ఘటము అంటే అర్థం ఏమిటో తెలిసిన ఘటత్వావచ్చిన్నం చైతన్యం అంతే కదండి ఘటత్వము అనే అధ్యారూపము కలిగిన చైతన్యం కన్ను అంటే ఏంటండి కను రెప్పలు కన్నా కను గుడ్డు కన్నా అంటే రూపజ్ఞానావచ్ఛిన్నం చైతన్యానికి కన్ను అంటారు నేను అంటే ఏంటండి అహం వృత్తి ఒకటి ఆ సంస్కారము నేను ద్రష్టను చూచేవాడను అనే అహం సంస్కారము మన మనస్సులో అలాగెప్పుడు ఉంటుంది సో అలా అవకాశం రాగానే అది ముందుకు వస్తుంది వచ్చినటువంటి ఒక విశిష్టమైన ఒక డీపర్ స్పందన ఒక లోతులు మనస్సు లోతులలో స్థిరంగా ఉండేటువంటిది జాగ్రత్త అవస్థలో బయటనున్న విషయాలు మారుతున్నాయే కానీ ఈ అహంప్రత్యయం మారకుండగా స్థిరంగా ఉంటుంది అది ఒక విశిష్టమైన ప్రత్యయము అంటే థాట్ ఐ థాట్ సో వట్ ఈస్ దిస్ ఐ ఐ ఈస్ ది ఐ థాట్ దేర్ ఫోర్ అహమ్మని మీరు జ్ఞాత అని మీరు ఏదంటున్నారో ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్ఞాతృత్వావచ్ఛిన్నం చైతన్యం నేను తెలుసుకునేవాడను అనే సంస్కారము ఆ చైతన్యంలో కాన్షియస్నెస్లో ప్రకాశించినప్పుడు దానికే జ్ఞాత అని పేరు కాబట్టి చైతన్యం జ్ఞాత జ్ఞేయత్వావచ్ఛిన్నం చైతన్యం జ్ఞేయం రెండు బేసికల్గా చైతన్యమే ఒకే చైతన్యమునందు ఈ రెండు భాషిస్తున్నాయి కాబట్టి ఈ భేదము వాస్తవం కాదు సో బ్రహ్మ ఒకే బ్రహ్మ ఉపాధి భేదంచేతనం తాభ్యాంచ ఉపాధిభ్యాం ఆ రెండు ఉపాధులు ఏమిటవి నామరూపాలు నామరూప ఉపాధుల చేతనం సో జ్ఞాత అవుతోంది అంటే అహం అనేటువంటి నామము అహం అనే ప్రత్యయము ఈ రెండు నామ శబ్దము ప్రత్యయము కలిసి ఉంటాయి ఘటహ అనే శబ్దము శబ్దం అంటే నాలెడ్జ్ ఆఫ్ సౌండ్ అండ్ ది కరస్పాండింగ్ థాట్ రెండు కలిసి ఉంటాయి ఘటహ అనే శబ్దజ్ఞానం కలగగానే ఆ శబ్దము తెలియబడగానే ఆ ఘట రూపం కూడా తెలియబడుతూ ఉంటుంది ఆ ఘట సంస్కారం కూడా వెంటనే ఉద్బుద్ధమవుతుంది కాబట్టి ఈ నామరూపములు అహం శబ్దము అహం ప్రత్యయము ఈ రెండు నామరూపముల చేతను అవఛిన్నమైనటువంటి బ్రహ్మకి ద్రష్ట అని పేరు తర్వాత ఘటహ అనే నామము ఘట రూపము ఆ నామరూపముల చేత అవచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మకి జ్ఞేయం అని పేరు కన్ను లేక మనస్సు ప్రమాణం జ్ఞాన సాధనం కన్ను లేక మనస్సు అనేటువంటి ఉపకరణము తెలుసుకోవటంలో సాధనాలు సో ఆ ఉపకరణము ఉపకరణం అంటే ఏమిటి సో మళ్ళీ ఉపకరణత్వా ఉపకరణము కన్ను అనే నామము కన్ను అనేటువంటి రూపము ఆ నామ రూపోపాధుల చేతనం అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యానికే జ్ఞానము అని పేరు త్రిపుటి కాబట్టి ఒకే బ్రహ్మ బుద్ధ్యుపా బుద్ధియందు ఉపా బుద్ధియందు ప్రకట ప్రకటి ప్రకటమవుతో బుద్ధియందు కూడా అహంప్రత్యయం రూపంగా ప్రకటమవుతో జ్ఞాత అని వ్యవహరింపబడుతోంది అదే బుద్ధి వృత్తి ఎందు ఇంద్రియ రూపంగా ప్రకటమవుతో బుద్ధి ఎందే ఉంటుంది ఇంద్రియాలు బుద్ధే కన్నుయందు ప్రవేశించి కన్ను అవుతుంది చెవిలో ప్రవేశించి చెవి అవుతుంది కాబట్టి బుద్ధి వృత్తిని ఉపాధిగా చేసుకుని అదే చైతన్యము అదే బ్రహ్మ జ్ఞానం అంటే జ్ఞాన సాధనం అనే వ్యవహారాన్ని పొందుతోంది విషయమును ఘటాది విషయాన్ని ఉపాధిగా చేసుకుని విషయము యొక్క నామరూపాలను ఉపాధిగా చేసుకుని అదే బ్రహ్మ జ్ఞేయం అవుతుంది అటు మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆత్మ చైతన్యాకాశము ఈ సమస్త పదార్థాలు ఎక్కడ ఉన్నాయండి భూ మహాకాశంలో ఉన్నాయి ఆ మహాకాశము కూడా చైతన్యాకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది సో ఆత్మ చైతన్యాకాశంలోనే అహం నామరూపాలకి జ్ఞాత అని పేరు కన్ను నామరూపాలకి జ్ఞానం అని పేరు కుండ నామరూపాలకి జ్ఞేయం అని పేరు అన్నీ అదే చైతన్యాకాశంలో ప్రకాశిస్తున్నాయి కాబట్టి ఒకే బ్రహ్మ జ్ఞానం రూపంగా జ్ఞేయం రూపంగా జ్ఞాత రూపంగా వ్యవహారము వ్యవహరింపబడుతూ ఉన్నది ఒకే బ్రహ్మ ఇది ఎలాగంటే ఇప్పుడు నేను ఒకసారి దేవాలయానికి వెళ్ళా ఆ దేవాలయం మీద బంగారుపు రేకుల మీద నగిశీలు చెక్కు పెట్టారు నగిశీలు అంటే బొమ్మలు చెక్కు పెట్టారు దాంట్లో రామాయణం అంతా కూడా బంగారు రేకుల మీద చిక్ దృశ్యాలన్నీ చిత్రించారు ఇది ఎలా లేదు వాళ్ళు ఇలాంటి పనులేవో చేస్తూ ఉంటారు సో డబ్బులు వసూలు చేసి ఆ దేవుడికి నగలు ఆభరణాలు చేయించి బయట సమాజమేమో దారిద్ర్యంతో దుఃఖిస్తూ ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో కరువు కాటకాలతోటి తిండి తిప్పలు ఇప్పుడు కొంత ఇంప్రూవ్ అయింది పరిస్థితి బెంగాల్ కరువని ఈ కరువుని ఆ కరువు అని చాలామంది తిండి తిప్పలేక మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ గ్రామంలో దేవాలయం ఉంటుంది ఆ దేవుడికి బోలంత నగ నట్రాను మళ్ళీ కొత్త కొత్త నగలోవి చేయిస్తూ ఉంటారు ఏమిటో ఇదంతా ఇదో వ్యవస్థ ఇప్పుడు దేవుడు ఉన్నాడండి దేవుడికి ఏదో కొన్ని ఆభరణాలు ఎలాగ ప్రారంభావస్లో ఉంటాయి ఇప్పుడు దేవుడికి వజ్ర కిరీటం ఎందుకండి దేవుడికి వజ్ర కిరీటం ఆ ధనంతో ఏదైనా ఓ వేద పాఠశాలలో పెట్టచ్చు కదా లేకపోతే సమా సమాజంలో కన్వర్షన్స్ అయిపోతున్నాయి ధర్మప్రచారం సరిగ్గా లేని కారణంగా అది పెట్టచ్చు కదా ఇలా గోల పెట్టగా పెట్టగా తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మధ్యన అలాంటివి కూడా ఏదో పెట్టారు కొద్దిగా అన్నమయ్య పేరు మీద ఒకటి ధర్మప్రచార పరిషత్ అని ఇంకొకటి కొద్దిగా వాళ్ళకొచ్చే ఆదాయంలో వన్ పర్సెంట్ వాళ్ళకొచ్చే ఆదాయంలో నైన్టీ పర్సెంట్ శాలరీలు తీసేసుకుంటారు వాళ్ళు మిగిలిన టెన్ పర్సెంట్లో ఎనిమిది వెంకటేశ్వర స్వామికి వజ్రగిరీటాలో విజయిస్తూ ఉంటారు ఆ మిగిలిన దాంట్లో వన్ పర్సెంట్ వాళ్ళ దయాధర్మభిక్షం కింద ధర్మ ప్రచారానికి వాడుతూ ఉంటారు ఎందుకండి దేవుడికి అలంకారం ఎందుకండి ఇప్పుడు నేను మొన్న దేవాలయానికి వెళ్ళాను దేవుడికి కాసుల పేరు చేయిస్తున్నారు కాసుల ఎందుకండి దేవుడికి కాసుల పేరు ఎందుకండే లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి చేయిస్తున్నారు ఆ రెండు లక్షలు ఇక్కడ మన ఏం ఫర్ సేవాకి ఇచ్చినట్లయితే ఏదైనా ఒక సమాజ కార్యం చేయొచ్చు ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సేవ చేయొచ్చు ఎందుకంటే దేవుడికి కాసుల పేరు ఎందుకంటే ఎవడు చెప్పాడండి ఏదో కొన్ని ఆభరణ దేనికన్నా లక్ష్మణ రేఖను ఒకటి ఉంటుంది ఓ కిరయటం ఓ అభయహస్తం ఓ వరదహస్తం అవేమో వెండితో చేయించటం ఏదో పద్ధతి కొంత కొంతవరకు బాగుంటుంది ఇంకా ఆ కొంత దాటితే అది బాగుండదు ఎనీవే వాట్ ఎవరిటీజ్ సో ఈ ఈ రకమైన నేను చూశాను బంగారు రేకు మీద చెక్కినటువంటి చిత్రం ఆ చిత్రంలో రామ రామరావణ యుద్ధం బొమ్మ ఇటు రాముడు ఉన్నాడు అటు రావణుడు ఉన్నాడు బాణాలు ఇటు వస్తున్నాయి రాముడు వెనకాల కోతులు రావణుడు వెనకాల కొమ్ములోవి పెట్టుకుని రాక్షసులు ఇది బొమ్మ ఏదో ఆర్టిస్ట్కి జాతమైనట్టుగా వాడు అది వేశాడు దాన్ని వీడు ఈ శిల్పకారుడు ఆ బంగారు గురేక మీద చిత్రించాడు ఇప్పుడు రాముడు రావణుడు గుడ్ బ్యాడ్ పీపుల్ హు వానలు రాక్షసులు అనే మీరు బాణాలు అని ఇవన్నీ అక్కడ వేశారు కదా వాస్తవంలో అవన్నీ బంగారమే కదండి అలాగే నేను ఈ నేనెక్కడుందండి ఆత్మ చైతన్యంలో కాదు అది భాసిస్తుంటా దేశము కాలము నేను జగత్తు దిక్కుమాల జగత్తు బోల్ అంత జగత్తుంది ఇంత జగత్తు ఎక్కడ ప్రకాశిస్తోంది ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది ఈజ్ ఇట్ నాట్ షైనింగ్ ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ సపోజ్ ఇట్ ఈస్ నాట్ షైనింగ్ ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ యూ కాల్ ఇట్ జగత్ కెన్ యూ కాల్ ఇట్ ఎనీథింగ్ It must shine either known or unknown, as known or as unknown, it must shine in the consciousness only. Known koda, koda, known you need no. to no do different and unknown skills. That's why it's absolutely not conceptual. If you are known, what is knownест, in which you know youия can become, but what is unknown? In this course there is obvious, there are divine giants whoاهs ascent. Whoре-barketing them all recognize? Tell me a book, or why do you know? తెలియదు అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు మరి ఏమిటి మీకు ఆకాశం గురించి తెలిసింది ఏమీ తెలియలేదు ఆకాశం గురించి తెలిసింది ఏమిటో తెలుసునా ఆకాశం నాకు తెలుసు అన్నట్టుగా తెలిసింది అందుకంటే మీకు ఆకాశం గురించి ఏం తెలిసింది ఒక ఫలానా దాని గురించి తెలియదు అని తెలీదు అని నువ్వు అన్నప్పుడు అది అజ్ఞానం అవుతుందా జ్ఞానం అవుతుంది అజ్ఞానమే అవుతుంది తెలియదు తెలియదు అని తెలుసుకున్న తర్వాత అది అధ్యానం ఎందుకు అవుతుంది కాబట్టి నోన్ అన్నోన్ కూడా ఒక ద్వంద్వం అది ఇట్స్ ఇట్స్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ నోన్ ఈస్ నాట్ అబ్సొల్యూట్లీ నోన్ అన్నోన్ ఈస్ నాట్ అబ్సొల్యూట్లీ అన్నోన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ రిలేటివ్ స్టేటస్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా మాధురి you don't know her? What do you mean by this known and unknown? It's a relative thing it is. So, whatever you assume to be known, whether it is absolutely known or absolutely unknown, don't bother about it. Whatever you take it to be known, it is shining in the space of consciousness. And whatever you take it to be unknown, is also shining in the space of consciousness only ipudu mimmalne nenu ade oka maat adugutaan ah mr johnson do you know annu adugutaan adigithe abbe teliyadandi antaru unknown untaru what do you mean by that how do you answer my question if it is absolutely unknown johnson manene oka manushi peram telusa meeku vadu america lo unde avakasam undano telusa ఈ అడిగి స్వామి అస్తమానం అక్కడికి వెళ్ళి వస్తుంది వాడు అడుగుతున్నాడు కాబట్టి బహుశా ఈయన క్లాసులు అటెండ్ అయిన వాడు విద్యార్థి వాడు అయి ఉంటాడని అంత మటుకు తెలిసిందా మీకు మరి వాడు అన్నోనా నోనా వాడు వాట్ యూ థింక్ యాజ్ నోన్ ఈజ్ నాట్ రియల్లీ నోన్ వాట్ యూ థింక్ యాజ్ అన్నోన్ ఈజ్ నాట్ రియల్లీ అన్నోన్ జస్ట్ ఆపోజిట్స్ దే ఆర్ కోల్డ్ అండ్ హార్ట్ వాట్ యు మీన్ బై కోల్డ్ విచ్ కోల్డ్ అండ్ విచ్ ఇస్ హార్ట్ రిలేటివ్ కాఫీ మీకు అదేమో నలభై డిగ్రీల దగ్గర ఉంటుంది అది నోట్లో పెట్టినారే చల్లారిపోయిందిరా కాఫీ అంటారు అదే టెంపరేచర్ రికార్డు చేసి మీకు వేడి నీళ్లు పోసుకుందుకు ఇస్తే అది చల్లారిపోయి ఇంత వేడిగా ఇచ్చే వేట కోప్పటి కో కోల్డ్ అండ్ హాట్ రియలేటివ్ సో ఇవన్నీ మీరు అబ్సల్యూట్గా తీసుకోవద్దు ఏది అబ్సల్యూట్ లేదు సో వాట్ ఆల్ యూ థింక్ యాస్ నోన్ మీకున్న మైండ్లో ఉండే సంస్కారాలను బట్టి కొన్ని నోన్ అని ఒక బండ గుర్తు కొన్నింటికి అన్నోన్ అని ఓ బండ గుర్తు what is all known to you what is all unknown to you it is recognized as such means a known is recognized as known and unknown is recognized as unknown only in the consciousness in the space of consciousness if it doesn't come into the space of consciousness as unknown you will not recognize it as unknown and a thing in spite of it being known if it doesn't shine in the space of consciousness యూ కెన్ నెవర్ రికగ్నైజ్ ఇట్ యాజ్ నోన్ సో నోన్ అన్నోన్ ఇంతకంటే ఇంకేదైనా ఉందా జగత్తులో మూడో వస్తువు ఏదైనా ఉందా లేదు కదా కాబట్టి సమస్త పదార్థములు కూడా ఆ చైతన్యములందే భాషిస్తున్నాయి ఆ చైతన్యంలో స్పందన తప్ప spandana tappa లేదు ఈ జగత్తు కాబట్టి నామరూపాత్మకం జగత్ దాని యొక్క వాస్తవ స్వరూపము బ్రహ్మయే కాబట్టి ఒకే ఒకే బంగారం ఇనే In a given situation, అదే బంగార పూర్వకులు రా రావణ్ అన్నారు అదే బంగారపు రేకు బాణం అయింది అదే బంగారపు రేకు రా వానరుడైంది రాక్షసుడైంది అలాగే ఒకే బ్రహ్మ జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అని నామరూపాది వ్యవహారం తప్పించి దాంట్లో అంతకంట సత్యత్వము వేరే ఏమీ లేదు బంగారపు రేకును పట్టుకుని రాముడు రావణని మనం కబుర్లు పిల్లాడికి చూపించి చెప్తున్నాడు అనుకోండి ఒక ఆయన ఏరే ఇది రాముడు రా ఇది రాముడు అందుకోసమే కాదు దేవాలయం గోడల మీద పెట్టింది పిల్లలకి చెప్పాలనే కదా చెప్తుంటే అది వ్యవహారమేనంటారా లేకపోతే వాస్తవంగా రాముడు రాముడు అయినాది వాస్తవమేనంటారా మనకు తెలుసు అది వ్యవహారము వీఆర్ రిఫర్ ఇట్ ఈజ్ ఎే ఆఫ్ ప్రెసెంటింగ్ థింగ్స్ ఇది బంగారము రేకు ఇది బంగారము మధ్యలో బంగారము ఇది బంగారం ఇది బంగారం అని చెప్పారు అనుకోండి పిల్లవాడికి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆర్టిస్ట్ ఆర్ట్ వేస్తాడు ఆర్టికేస్ట్ చూపించి ఇది పెన్నుతో గీసిన గీత ఇది కూడా తనతో గీసిన గీతే ఇది అలాంటి గీతే ఇది అలాంటి గీతే వాడికి ఏం చూపించారు మీరు వాడు ఏం చూసేది కాబట్టి వ్యవహారం ఉండాలి అంటే సత్యాన్ని కప్పి పక్కన పెట్టి నామరూపాలు కనబడే నామరూపాలను వర్ణించుకుంటే వ్యవహారం వ్యవహారం అక్కర్లేదండి మాకు సత్యమే కావాలనుకుంటే ఈ నామరూపాలని పక్కన పెట్టి సత్య వస్తువుని చూస్తే దాని బ్రహ్మ సహా ఆత్మా ఆ బ్రహ్మయే ఆత్మ మళ్ళీ అది వేరే బ్రహ్మ వేరే ఆత్మ వేరే అనుకున్నారు ఆ బ్రహ్మయే ఆత్మ నేను దేహాన్ని నేను ఫలాన వాడిని నేను సుఖని దుఃఖిని నేను మేల్ని ఫిమేల్ని అని ఇలాంటి విశేషాలను నెత్తిమీద పెట్టుకుని ఆ విశేష దృష్టితోటే చూస్తుంటే యు ఆర్ డిసోసియేటెడ్ ఫ్రమ్ దట్ ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ నుంచి మనం విడిపోతాం ఏలియన్ అయిపోతాం ఆ సత్త నుంచి ఏలియన్ అయిపోయి నామరూప వ్యవహారంలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాం ఎప్పుడైతే ఈ నామరూప వ్యవహారం మిథ్యాన్ని దర్శించగలిగామో యు గెట్ కనెక్టెడ్ టు దట్ ప్యూర్ అవేర్నెస్ విచ్ ఈస్ ద బీయింగ్ అంటే దట్ ఈస్ బ్రహ్మ దట్ ఈస్ విత్ ఇన్ అది రాబోతుంది సహ ఆత్మా సో అదే ఆత్మ ఏ వంకామహ తపహ అత్యత అది స తపోతప్యత ఆ బ్రహ్మ ఊచిజ్ ఆత్మ సహా అంటే ఆత్మ తతంటే బ్రహ్మ ఉడికే అదో వ్యవస్థ ఈ ఆత్మ తపస్సు చేసింది ఎందుకంటే తపస్సు చేయటం ఏదో కామన ఉండాలి తపస్సు చేయాలంటే సో అందరూ తపస్సు చేస్తూ ఉంటారు మంచి కోరికలు ఉన్నవాళ్ళు తపస్సు చేస్తారు చెడు కోరికలు ఉన్నవాళ్ళు తపస్సు చేస్తారు అందరూ తపస్సు చేస్తారు ఎనివే ఈ బ్రహ్మ కూడా తపస్సు చేసింది ఎందుకు దానికి కూడా ఓ కామన బహుశ్యాం ప్రజా ఏతి అని కామన శో కామయత దాంతో తపస్సు చేసింది మనం పురాణ గథలు విన్నారా లేదా బ్రహ్మగారికి సృష్టిద్దామనిపించింది అనిపిస్తే తపస్సు చేశాడు అని వినలేదు సో ప్రజాపతి రకామయత ప్రజాసృజేతి స తపోతప్యత సపానసత సర్పాలను సృష్టించాను ఆఖరికి ఏదో ఏదో సాధ్యమైనట్టుగా తపస్సు చేసి ఏం చేశాడంటే సర్పాలను సృష్టించాడు సర్ప సద్వితీయమత్యత అరే ఈ సర్పాలు వచ్చేటది కుమారిందని మళ్ళీ ద్వితీయమతప్యత రెండోసారి తపస్సు చేశాడు సవయాగస్య సృజ వయాగస్య సృజత వయాంశి అంటే పక్షులు పక్షుల్ని సృష్టించాడు సతృతీయమతప్యత ఏమిటి మనం తపస్సు చేసిన ప్రతిసారి ఇదంతా ఇలా గడబడవుతాం ఆయన మనస్సుకు సంతృప్తి కలగలేదు మూడోసారి తపస్సు చేశాడు సపో చేస్తే స ఏతందిపశ్యత్ అని దీక్షితవాదము అని ఒక మంత్ర సముదాయం ఒకటి ఉంది దాన్ని దర్శించాడు మంత్రద్రష్ట ఆ దీక్షితవాదాన్ని దర్శించిన తర్వాత ఆ మంత్రములను తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ సృష్టిస్తే అప్పుడు జగత్తు సృష్టింపబడింది అని ఒక కథ సో ఈ విధంగా వేదంలోనే ఉంది యజుర్వేద సంహితులు ప్రజాపతి రకామేత అని పన్నం ఇది మూడో అష్టంలో మధురి పన్నం వేదంతో చూపిన విద్యార్థులు మొట్టకొని దీంతోనే ఆరంభం చేస్తారు ఎందుకంటే ప్రజాపతి గారు దావదేయంతో ఆరంభం చేస్తే కులాసగా ముందుకు నడుస్తుంది ఎనీవే సో తపస్సు చేశాడు అని కథలు సో అందరూ హిరణ్య భషముడు తపస్సు చేశాడు అందరూ తప్ప తపస్సు చేశారు చెడ్డవాళ్ళు తపస్సు చేశారు కామన్ పుట్టినప్పుడల్లా తపస్సు తప్పదు తపస్సు అంటే కష్టపడదు తప్పదు మరి కామన్ అంటూ మరి తపస్సు చేయబోతే ఏం చేస్తారు తపస్సు చేయడనే ఎండలో ఇబ్బంది పడాలి దట్ ఈజ్ హౌ తపస్సు ఎనీవే ఈ కూడా తపస్సు చేసినది తపహా అతప్యత ఎవంటే ఆత్మ తపస్సు చేయడం ఏమిటండే ఆత్మ బ్రహ్మ అదేమో మనిష ఓ తత్వట అదేమో నిర్విశేష తత్వం కదా సెన్స్ ఆఫ్ ప్యూర్ బ్రహ్మ నిర్విశేషం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం అది తపస్సు చేయడం ఏమిటి తప ఇది జ్ఞానముచ్యతే ఎస్ జ్ఞానమయం తప ఇతిశ్రుత్యంతరాత్ ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ప్రియుడాలతో అంటాడు నేను నీ కోసం తపస్సు చేశాను నేను నిన్నంత దృఢంగా ప్రేమించాను అని అంటాడు ఏమిటంటే తపస్సు చేయటం అంటే ఏం చేసాడంటారు ఆ ప్రేమయే తపస్సుగా భాషిస్తుంది సో ఆవిడ గురించి తదేకంగా ధ్యానం చేయటము భావన చేయటము ఆమెను దర్శించి సంతోషాన్ని పొందటము ఆమె యొక్క అభావంలో అంటే లేనప్పుడు సమీపంలో లేనప్పుడు వియోగ దుఃఖాన్ని అనుభవించడం అదే కదండి తపస్సు అంటేనా మేఘసందేశం ఒక్క కాళిదాస మహాకవి మేఘ సందేశం తీసి చూస్తే యక్షుడు తన ప్రియురాల కోసం చేసిన తపస్సు అక్కడ కనపడుతుంది తపస్సు అంటే భావనాత్మకంగానే ఉంటుంది తపస్సు అంటే అంతకంటే వేరే కాదు ఇంకా బ్రహ్మ విషయంలో అయితే చెప్పనే అక్కర్లేదు బ్రహ్మ బంగారం తపస్సు చేసిందంటే బంగారం ఆ తపస్సు అంతా బంగారానికి చెందే ఉంటుంది అలాగే బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంత జ్ఞానస్వరూపమైన బ్రహ్మ తపస్సు చేసింది అంటే ఆ తపస్సు జ్ఞానమే తప ఇది జ్ఞానముచ్యే జ్ఞానమయం తప ఇతి శ్రుత్యంతరాత్ అని శృతి కూడా అలాగే చెప్తాను పరమేశ్వరుని యొక్క తపస్సు అంటే జ్ఞానరూపంగానే ఉంటుంది సో అంతకంటే వేరే తపస్సు ఏం లేదు ఇప్పుడు ఒకడు చదువు బాగా చదువుకుంటున్నాడు అబ్బా ఎంత తపస్సు చేస్తున్నాడండి వీడు అని అంటారు అంటే ఏం చేస్తున్నాడు అనమాట ఆ విద్యకి సంబంధించిన విషయాలని నిరంతరంగా తలపోస్తూ ఉన్నాడు ఇంకొకడు పురుయురాల కోసం తహతహలాడిపోతూ ఆమె కోసం మహా ఉత్కంఠని పొందుతూ ఉన్నాడు అంటే అప్పుడు అంటారు వీడు ఆవిడ కోసం తపస్సు చేసేస్తున్నాడు అండి అంటే అస్తమాను ఆమెనే భావన చేస్తున్నాడు ఒకడు ధనం కోసమే తపస్సు చేస్తాడు సో ఆ ధనాన్నే భావన చేస్తూ ధనం కోసమే సర్వ వ్యవహారాలనే నడిపిస్తూ అలా ఉంటాడు అది అంటే ధనాన్నే భావన చేస్తున్నాడు సో తపస్సు అంటే అన్ని సందర్భాల్లో కూడా భావన చేయటమే జ్ఞానరూపంగానే ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏదో ఉపవాసం చేశాడని ఒంటికాల మీద నిలబడ్డాడని ఇలాగ ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ మీరు తపస్సుకి చెప్తే చెప్పవచ్చుగాక కానీ పరమేశ్వరుని విషయంలో తపస్సు అంటే జ్ఞానమయం తపహ జ్ఞానము అలా భావన చేయటమే తపస్సు అక్కడ ఆప్తకామత్వా తపస అంటే మిగతా తపస్సులు ఇతరమైన తపస్సులు ఉన్నాయి కదండీ హిరణ్యక తపస్సు చేశాడు ఎందుకని ఆయనకి ఏవో కొన్ని కోరికలు ఉండబట్టి తపస్సు చేశాడు అకామ్య తపస్సు సో అటువంటి కామ్యరూపమైనటువంటి తపస్సు శరీరమును కృషింపజేయుట ఆ విధమైనటువంటి తపస్సు బ్రహ్మ విషయంలో కుదరదు ఎందుకంటే బ్రహ్మకేమీ శరీరం ఏం లేదు నెంబర్ వన్ తర్వాత ఆయన పొందదగిన కామనులు కూడా ఏం లేవు ఆప్త కామ పూర్ణ వస్తువునందు కామనే ఉంటుందండి పూర్ణ ఇప్పుడు బంగారం ఉందండి నైంటీ ఉంది దాన్ని మీరు తప్పింపజేయాలంటే పుటం పెట్టి కరిగించి ప్యూరిఫై చేయాలి నైంటీ ఎయిట్ ఇంకా టూ పర్సెంట్ ఇంప్యూరిటీ వస్తుంది అప్పుడు ఇంకొకసారి కరిగించి ఆక్సిజన్ బాగా దాంట్లోకి ప్రెస్ చేసి ఆ అదర్ నాన్ గోల్డ్ రిలేటెడ్ మెటల్స్ని ఆక్సైడ్స్ కింద తీసి అవతల పారేస్తే అది నైంటీ నైన్ అయిపోయింది ఇంకేం తపస్సు చేస్తుందండి దానికి ఇంకేం కుటం పెడతారు మీరు అయిపోయింది ఆ తపస్సు అక్రతడా దాఖలు అలాగే పూర్ణ వస్తువునందు తపస్సుకి స్థానం ఏముండదు పూర్ణము పూర్ణము అయినటువంటి తత్వమునందు కామనే ఉండదు కామనే లేకపోతే ఆ కామనని తీర్చుకోవడం కోసం తపస్సే ఉంటుంది కాబట్టి హిరణ్యకశపుడు లేకపోతే వాళ్ళు విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు తపస్సు చేసినట్టుగా ఏదో కోరిక తీర్చుకోవడం కోసం అలాగ బ్రహ్మకి అటువంటి తపస్సు బ్రహ్మ విషయంలో కుదరదు ఎందుకంటే బ్రహ్మ పూర్ణము అనంతము పూర్ణము అత్త కామ పొందవలసిన కామనలేమి లేవు తత్తపహ అతప్యత తప్తవాన్ ఆ బ్రహ్మ తపస్సు చేసింది స తపోతప్యత ఇందుకే ఆ తపస్సు చేసింది ఏమిటో అర్థం చెప్పండి ఇతర మీరు అనుకుని తపస్సులు ఏమీ కొట్టిపారేశారు ఇంకా ఇంకా ఇప్పుడు అర్థం తపస్సు చేయడానికి సృజ్యమాన జగద్రచనాది విషయా ఆలోచనామకరోత్ ఆత్మేత్యర్థ ఆత్మ బ్రహ్మాత్మ తన తాను ఏ జగద్రూపంగా ప్రకటింప ప్రకటం కాబోతోందో అంటే తన ఎందే ఏ జగత్తును వెలయింపబోగుతున్నదో ఆ జగత్తును గురించినటువంటి కల్పనని భావనని చేసినది నా అభిప్రాయం అంటే దెర్ ఈజ్ ఎ మూమెంట్ ఇన్ దట్ చైతన్యం అని కాంతి అలా తెర మీద పడుతూ ఉంటుంది పడుతుంటే మీకు అక్కడ జగత్తు కనపడుతుందా కనపడదు ఆ కాంతిలో మూమెంట్ రావాలి మూమెంట్ రావాలంటే ఏం రావాలి కాంతిలో సహజంగా మూవ్మెంట్ రాదు కాబట్టి ఉపాధి యొక్క మూవ్మెంట్ ఒకటి పట్టి ఆ మూమెంట్ని దీనియందు ప్రతిఫలింపజేయాలి అందుకోసం ఫిలిం తీసుకుని ఆ ఫిలింని మూవ్ చేయాలి ఆ మూవ్ చేసేప్పుడు ఈ కాంతి యొక్క మార్గంలో దాన్ని మూవ్ చేయాలి మూవ్ చేస్తే ఆ ఉపాధి అయిపోతుంది దగ్గరగా పెట్టాలి కదా ఉపాధి కాబట్టి ఆ ఫిలిం ధర్మాలన్నీ దీనికి వచ్చేస్తాయి వచ్చినట్టు కనబడతాయి నిజంగా రావు ఫిలిం కదులుతుంది కదా కాబట్టి సినిమా కదలడం ప్రారంభిస్తుంది కాంతి కదులుతున్నట్టు కనపడుతుంది కాంతి ఎక్కడా కదలదు ఎలా ఉందో అలా ఉంటుంది కాంతికి ఉండేటువంటి కథలు కాదో దానికి ఉండేది దానికి ఉంది కొత్తగా ఈ ఫిలిం పెట్టడం వల్ల మార్పులు చెప్పులు ఏం రావు దాంట్లో అది యథాతథంగానే ఉంటుంది ఈ ఫిలింలో వచ్చినటువంటి కదలిక కాంతికి సంక్రమించినట్టుగా భాషిస్తుంది ఫిలింలో ఎవో సంస్కారాలు ఉంటాయి హీరో హీరోయిన్ డ్యాన్సు ఇలాంటి సంస్కారాలు ఉంటాయి అవన్నీ కూడా కాంతికి వచ్చినట్టుగా అనిపిస్తాయి సో దర్ ఈజ్ అ మూవ్మెంట్ ఇన్ ది కాంతి ఆ మూమెంట్ వల్లే మనకి సినిమా సినిమా జగత్తు దాని పేరే సినిమా జగత్తు అలా అంటారండి ది పిక్చర్ వరల్డ్ హాలీవుడ్ వరల్డ్ ఇట్ ఈజ్ ఎ వరల్డ్ బై ఇట్స్ సెల్ వెరీ డిసిప్టివ్ అండ్ హైలీ డ్రీమ్ లైక్ వరల్డ్ సో అలాగే సినిమా జగత్తు ఉండాలి అంటే కాంతికి ఆ ఉపాధి కథ కథలకి రావాలి అలాగే ఆత్మ చైతన్యంలో కూడా ఆ త్రిగుణాత్మిక యొక్క మాయాశక్తి యొక్క ప్రభావం చేత కదలిక వస్తుంది కదలిక వచ్చినట్లు అవుతుంది ఆ కదలి ఆ కామన అంటే మాయాశక్తి సో ఆ కదలికయే ఈ జగత్తు అని సృజ్యమాన జగద్రచనాది విషయం ఆలోచన ఆత్మా అకరో తాను ఏ జగద్రూపంగా వెలయబోతోందో ఆ జగత్తు యొక్క స్వరూపానికి సంబంధించినటువంటి కల్పన మనస్సు ఆ కల్పన ఆలోచన దానికి సంబంధించినటువంటి వృత్తి వృత్తి ప్రవాహము నిర్మాణమౌటే ఇక్కడ తపస్సు అదే తపస్సు ఇదంతా కూడా అర్థవాదా అక్కడ ఉండే పరిస్థితిని జగత్తు వెల వెలిసిన స్థితిని ఒక కథ కింద చెప్పుకొస్తున్నాడు పొయిటిక్గా సహా ఏమాలోచ్య తపహా తత్వాణి కర్మాది నిమిత్తానురూపం ఇదం సర్వం జగత్ నాారూపేణానుభవం సర్వ ప్రాణి సర్వాస్థైరనుభూయమానం అసృజత సృష్టవాన్ స్సమాచ్య బ్రహ్మ తప తప్ప సో ఆ చైతన్యమునందు కదలిక దానికే ఆలోచన ఉంటుంది మీరు ఆలోచిస్తున్నారంటే కాన్షియస్నెస్లో కదలిక ఆలోచనలు తక్కువగా ప్రసన్నంగా ఉన్నారంటే అర్థమేంటి ఆ చిదాకాశములో కదలిక తక్కువగా ఉంది బాగా యాజిటేటెడ్గా ఉన్నారంటే చిదాకాశంలో బాగా కదలికొచ్చేసింది ఎప్పుడైతే చిదాకాశంలో చిదాకాశం అంటే కాన్షియస్నెస్ జ్ఞానము ఆ జ్ఞానస్ అదేమి స్వరూపం దాంట్లో కదలికి బాగా వచ్చేస్తుందో మనస్సు ఎడ్యుటేటెడ్ కింద అయిపోతుంది అదే మనస్సు ఆ కదలికే మనస్సు అనిపేరు మనస్సులో కదలికొచ్చేస్తుంటే ఆ కదలికి చేతుల్లోనూ కాళ్లలోనూ వచ్చేస్తుంది కళ్ళు మామూలుగా ఇలా చూసేవాడు ఇలా చూస్తాడు కళ్ళు పనులు రెప్పల పైకి వెళ్ళిపోతాయి ఆ ముయ్యడు కళ్ళు ఇంకా తర్వాత ఏమో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది మొత్తం బాడీ ఫిజికల్ బాడీ అంతా కూడా ఆ కదలిక మనస్సులో వచ్చినటువంటి కదలిక ఇట్ గెట్స్ ఎన్ ఇంటెన్స్ ఫిజికల్ కాంపోనెంట్ దానికే ఇమోషన్ అని పేరు ఫిజికల్ కాంపోనెంట్ వచ్చేస్తే కానీ ఇమోషన్ కాదు ఎవండి ఇంతటి ఫిజికల్ కాంపోనెంట్ ఫ్రైట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఎదుర్కొంటే థాడ్ ఉంటుంది వీడు అనుకుంటాడు ఓ సెకండ్ కూడా అనుకోడు వన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ పాము ఆలోచన వస్తుంది పామో అనే ఆలోచన ఎక్కడొచ్చింది కాన్షియస్నెస్లో వస్తుంది కదలిక మై గుడ్నెస్ దట్ అవోట్ ఆఫ్ మూమెంట్ ఇన్ ది కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ సచ్ ఎ టెరిఫిక్ ఫిజికల్ కాంపొనెంట్ విచ్ ఇస్ కాల్డ్ ఫ్రైట్ రియాక్షన్ ఎంత మొత్తం బాడీ అంతా కూడా గొప్పగా డిస్టర్బ్ అయిపోతుంది ఎడ్రినాలిన్ గ్లాండ్స్ తరోగా ఎడ్రినాలిన్ పంపు చేస్తూ ఉంటాయి స్టొమక్ అంతవరకు వీడు తిన్నా అప్పుడే బ్రే చక్కగా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇవ్వతాడు వాటిని డైజెస్ట్ చేస్తున్నటువంటి స్టొమక్ ఇట్ ఎంటైర్లీ స్టాప్స్ ఇట్స్ ఫంక్షన్ ఎందుకో తెలుస్తుందండి డైజెషన్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ నో ఎనర్జీ ఈజ్ నాట్ అవైలబుల్ ఆల్ ది ఎనర్జీ ఈజ్ డైవర్టెడ్ టు కా మజిల్స్ వీడు పరిగెత్తాలి అందుగురించి ఆ ఎడ్రినాలిని ఏం చేస్తుందంటే కాఫ్ మజిల్స్లో పెట్టేస్తుంది మొత్తం ఎనర్జీని అంతనే పెట్టేసి ది ఎంటైర్ పర్సనాలిటీ ఈజ్ బిహైండ్ ద నౌ ద షాంక్స్ రెడీ టు ఫ్రై ఫ్రైట్ పారిపోవడానికి సిద్ధంగా ఫ్లైట్కి ఫ్లైట్ ఫ్లైట్ ఫ్లైట్ అంటే భయం ఫ్లైట్ అంటే పారిపోవడం సో సిద్ధంగా ఉంటుంది ఎంత మూమెంట్ అంటే టెరిఫిక్ మూమెంట్ బ్రెయిన్ స్టాప్స్ ఫంక్షన్ ఇతర శబ్దాలు వినపడం ఇంకేమీ కనపడవు దారి పరుగు తప్ప ఇంకేమి కనపడదు ఎదురుకుండగా భార్య వచ్చినా కూడా గుర్తుపట్టలేడు వీడు పొరుగులో సో అంతలాగా ఆల్ ఫంక్షన్స్ అన్ని సస్పెండ్ అయిపోయి ఉంటాయి ఒక ఫ్ర ఫ్లైట్ రియాక్షన్లో ఉంటాడు ఇంత మూమెంట్ వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చింది అదంతా చైతన్యం నుంచి వచ్చింది మనం ఏమనుకుంటామంటే బలం అంతా కాళ్ళల్లోనూ చేతుల్లోనూ ఎముకల్లోనూ కాండల్లోనూ ఉంటుందను అసలు దీనికి ఏ బలం లేదండి ఇది జడమిది బలవంత చైతన్యం యొక్క బలమే కాబట్టి ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ దేహము పిసరంత దేహం కనుక అంతకంటే ఎక్కువ రియాక్షన్ ఆ దేహంలో పెడితే ఆ దేహం కొలాబ్స్ అయిపోతుంది కూలిపోతుంది అక్కడికక్కడ అందుకోసం ఆ దేహాన్ని రక్షించడం కోసమని అది అంతే రియాక్షన్ పెడుతూ ఉంటుంది లేకపోతే ఇంకొంచెం రియాక్షన్ ఆ చైతన్యం పెట్టిందంటే ఇప్పుడు కొలాబ్స్ అయిపోతాడు అక్కడికక్కడ ఒకప్పుడు అలా కూడా అవుతూ ఉంటుంది ఇతిహాస్ సచ్ఎన్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఆ పొటెన్షియల్ ప్రకటమవుతోంది జగద్రూపంగా ప్రకటమవుతుంది ఇక్కడ సో బ్రహ్మయందు ఆలోచన దాని పేరే తపస్సు ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ ప్రకటము కాబోయే జీవులు ఉన్నారే బ్రహ్మ ప్రకటమైపోతే జీవులు వచ్చేస్తారు బ్రహ్మయే జీవులు అయిపోతుంది మనం చూడబోతున్నాం ఆ విషయం అంతా కూడా ఆ జీవులు వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవించాలి జీవుడంటే దేహం ఉంటుంది ప్రాణధారణే జీవ ప్రాణధారణే దేహము అంటే భోగాయతనము సుఖ దుఃఖానుభవానికి ఉపయోగించేటువంటి యంత్రం అది దానికి దేహం అని పేరు క్షేత్రం ఇట్ ఈస్ ఫీల్డ్ ఫీల్డ్ ఆఫ్ వాట్ ఫీల్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ ఫీల్డ్ ఆఫ్ ప్రెషర్ అండ్ పెయిన్ దట్ దట్ రిలంట్లెస్ సైకిల్ ఆఫ్ ప్రెషర్ అండ్ పెయిన్ వాటికి సంబంధించిన ఫీల్డ్ అదే బాడీ సో దానికి తగిన బాడీ కావాలి ఆ బాడీకి సుఖ దుఃఖాలతో లభించాలంటే పృథివ్యాధి జగత్తు కావాలి ఇదంతా కూడా ఆ ప్రాణుల యొక్క కర్మలు ఆ కర్మల యొక్క ఫలములు వాటికి అనురూపమైనటువంటి జగత్తు నిర్మాణం అవుతుంది దీంట్లో ప్రాణికర్మానురూపంగా నిర్మాణం అవుతుంది తప్పిస్తే బ్రహ్మకంటూ కామన్ ఏం లేదు బ్రహ్మ ఏదో ఆర్టిస్టు వాడు ఈ మోడర్న్ ఆర్టు పాస్ట్ ఆర్టు ఫ్యూచర్ ఆర్టు నథింగ్ లైక్ దాట్ ప్రాణులు ఏ ప్రాణులు ప్రకటంగా పోతున్నాయో ఆ ప్రాణుల యొక్క కర్మకి అనురూపంగా ఈ జగత్తు నిర్మాణం అవుతుంది దేశము కాలము నామరూపాలు అవన్నీ కూడా సో యథానుభవం సర్వై ప్రాణిభి సర్వావస్థై అనుభూయమానం సకల ప్రాణులు ఎన్ని అవస్థలలో ఉంటే అన్ని అవస్థులలో కూడా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు ఈ జగత్తుగా ప్రకటమైనప్పుడు ఏ ఏ బేసిస్ మీద సుఖ దుఃఖాలను అనుభవిస్తారో అంటే యథానుభవం యథానుభవం అంటే యథాకర్మ యథాశ్రుతం వీళ్ళు పూర్వంలో చేసుకున్న సంస్కారాలను బట్టి పూర్వ సంస్కారాలను బట్టి పూర్వంలో చేసుకున్న కర్మలకు అనురూపంగా శృతం అంటే ఉపాసన పూర్వంలో చేసిన ఉపాసనలకు అనురూపంగా అలా నడిచిపోతూ ఉంటుంది అదే సినిమా తెర మీద కనపడే దృశ్యమంతా మిథ్యే కేవలం అపియరెన్సే బట్ దర్ ఈజ్ అన్ ఇన్ దట్ అపీరెన్స్ అపీయరెన్స్లో ఆర్డర్ ఉందంటారా లేదంటారా ఉంది ఇది ఎలా ఉంటుందో ఆర్ధర్ మీరు ఇక్కడ మద్రాసులో తీసిన సినిమా చూశారనుకోండి ఇట్ హ్యాస్ వన్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆర్డర్ అదే హాలీవుడ్ సినిమా చూశారనుకోండి ఇట్ హ్యాజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ అంటే ఆ సంస్కారాలను బట్టి ఉంటుంది సినిమా తెర మీద ఉండే ఆర్దరు మిథ్య అయినా ఆ డైరెక్టర్ ఒకడు ఉంటాడు ఓ కథ కథను రాసిన వాడు ఒకడు ఉంటాడు వాళ్ళు ఏ సమాజంలో పుట్టి పెరిగారో దానికి సంబంధించిన కథలే రాస్తూ ఉంటారు అంచేతనే మన దగ్గర నాగులు మహా నాగుల చవితి మహాత్మ్యం సత్యనారాయణ వృత్తి మహాత్మ్యం అని ఇలాగంటే కథలో తర్వాతేమో ఈ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉంటారు కదా ఈ లేడీస్ సెంటిమెంట్కి అడ్రస్ చేసేటువంటిది ఇలాగంటి సినిమాలు వీళ్ళు తీస్తూ ఉంటారు ఇలాంటిది నాగున్ చవితి మహాత్మ అనేది మీరు హాలీవుడ్లో తీశారనుకోండి ఎవడోది ఉండదాన్ని అక్కడ ఏమిటి గన్సు మాఫియా డాన్సు తర్వాత అతి భయంకరమైనటువంటి మారణాయుధాలు అటువంటివి అక్కడ తీస్తే అవి అక్కడ చలామణి అవుతాయి సో ఇవాళ సంస్క అది మిథ్యైన ఆ దాంట్లో కనబడేటువంటి ఆ దృశ్యాల వెనుక ఒక ఆరుడ ఒకటి అలాగే ఇక్కడ కూడా బ్రహ్మే జగద్రూపంగా ప్రకటన అవుతున్నా ఆ ప్రకటమయ్యే దాంట్లో ఒక ఆర్డర్ అనుకుంటుంది ఎందుకంటే చైతన్యం కదండి అది చైతన్యంలో కదలిక వస్తే ఇప్పుడు జడ పదార్థంలో కదలికొచ్చిందనుకోండి దానికి ఆర్డరే ఉండదు దాన్ని ర్యాపిడ్ మూమెంట్ అని ర్యాండమ్ మూమెంట్ అని అంటారు అదే చేతనల్లో కదలికొచ్చిందనుకోండి దిర్ ఈజ్ ఎన్ ఆర్డర్ కాబట్టి చేతనంలో కథలికి వచ్చినట్లయితే ఆ అర్థం ఉంటుంది దే ఫోర్ ఆ అర్థదే యథాకర్మ యథాశ వాట్ ఈస్ దట్ ఆర్డర్ వాట్ డిఫైన్స్ దట్ ఆర్డర్ ఆ ఆర్డర్లో ఏ ఏ ప్రాణులు ప్రకటన అవుతున్నాయో ఆ ప్రాణుల యొక్క సంస్కారాలు వాళ్ళ యొక్క పూర్వకర్మ వాళ్ళు అనుభవించే సుఖ దుఃఖాలు ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ డిటర్మిన్ దట్ ఆర్డర్ మీకు వచ్చే కళ ఇట్ హ్యాస్ ఎన్ ఆర్డర్ ఆర్డర్ వెనక అంతకుముందు మీరు దాచుకున్న సంస్కారాలన్నీ ఉంటాయి దాంట్లో అలాగే పూర్వకల్పంలో ఆ బ్రహ్మగారి కళ ఈ జగత్తంతా సో ఆ హిరణ్యగర్ భూమి కళకి జగత్తు అని ఆయన స్వప్నానికి ఆ పూర్వకల్పంలో ఉండే సంస్కారాలు ఈ కల్పంలోకి అనువృత్తం అవుతాయికించకించేదమవశిష్టం ఏవో కొన్ని లిస్ట్ కింద చెప్పారు జగత్తు నామరూపాలంటే ఇంకా ఏమైనా మీరు కవర్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసేస్తాం అవశిష్టం ది హోల్ అఫ్ ఇట్ ది ఎంటైర్ జగత్ అని అర్థం ఏది దమ్ కించ వాట్ ఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద మూమెంట్ ఇన్ ది కాన్షియస్నెస్ విచ్ ఈజ్ బ్రహ్మన్ అండ్ విచ్ ఈజ్ ఆత్మా ఆత్మా ఆత్మా ఎందుకంటే యు యువర్ ఎసెన్షియల్ నేచర్ ఈజ్ దట్ అని చెప్పడం కోసం నెక్లెస్ తోటి ఓ నెక్లెస్ నీ ఆత్మ బంగారము అని అస్తమానో చెప్తూ ఉండాలి దాన్ని లేకపోతే అది ఏమనుకుంటుందో ఆ ఎక్స్ట్రేనియస్ సర్కంస్టాన్సెస్ చూసుకుని నేను ఫలానా స్వర్ణకారులు నన్ను తయారు చేశాడు నేను ఫలానా కంపెనీ వాళ్ళు చేత తయారయ్యాను తయారైన తర్వాత నన్ను నేను ఇప్పుడు అమెరికా దేశానికి వెళ్ళాను అని ఈ విధంగా ఎవరో ఫలానా వ్యక్తి యొక్క మెడలో నేను అలంకరింపబడుతున్నాను ప్రస్తుతానికి ఇక్కడ ఈ విధంగా ఒక బ్యాంక్ యొక్క దాంట్లో కూర్చుని ఉన్నాను అని ఆ నెక్లెస్కి ఇవ్వేవో ఆ ఇన్సిడెంటల్ సిచ్యువేషన్స్ని బట్టి సుఖదుఖాలు ఉండొచ్చు అవన్నీ వ్యర్థం నీ స్వరూపం ఇవేమీ కాదు నువ్వు బంగారానివి అని దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ అవతలైపోతాయి ఇవన్నీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ అఫ్ అలా చెప్తూ ఉండాలి అలాగే నీవు నీ ఎందుకు కల్పించుకున్నటువంటి ఆ వ్యక్తిత్వము దాన్నుంచి వచ్చే సుఖదుఖాలు నీ స్వరూపం కాదు మన నా స్వరూపమేమి that is the brahma you as an individual have a divine purpose behind your existence you are here because you, the divinity has a purpose the divinity has expressed with a purpose at the that makes you your existence possible here therefore i am here and there. it is an expression of a divine purpose యు ఆర్ దట్ డివినిటీ అని తెలియడం కోసమని లాంగ్ వర్ణిస్తాం తర్వాత తత్ సృష్టవాశత్ అరుణ్ వాక్యాల రుడు భాష్యం తదం జగత్ సృష్టవాది ఉచ్యతే సరే ఆ brahma ఆలోచన చేసి అదే తపస్సు చేసి ఇదొక సర్వమసృజత ఎది దంకించ ఉన్నదంతా ఈ జగత్తునంతని సృష్టించింది సరే సృష్టించి ఇంకా ఆ తర్వాత ఏం చేసిందండి తత్సృష్వా ఈ జగత్తును సృష్టించి ఆ బ్రహ్మ ఏం చేసిందంటే కిమకరవుతు ఏం చేసిందంటే ఉచ్యతే చెప్పబడుచున్నది తదేవ సృష్టం జగత్ అనుప్రావిశత్ ఇది తదేవా అనుప్రావిశత్ అని వాక్యం తదేవా ఆ సృష్టించబడిన జగత్తునే అను తరువాత తరువాత అంటే సృష్టించిన తరువాత అంతకుముందే ఉందిగా సృష్టివా అని దానికి తరువాత వచ్చింది కనుక అను అంటే తదు తదనంతరం అంటే సృష్టి చేసిన తరువాత ప్రావిశత్ ప్రవేశించను సో బ్రహ్మ ఈ జగత్తునంతని సృష్టించి దాంట్లో ప్రవేశించింది ఇది వర్త ఈ ప్రవేశశృతి అంటారు ఇది వచ్చిందంటే అక్కడికి పాఠం అక్కడికి ఆగిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళదు వాక్యం అక్కడే ఆగిపోతాం మనం ఓ ఒక క్లాస్ బృహదార్జికంలో అయితే స ఇహ ప్రవిష్ట అనో వాక్యం ఒకటి మధ్యలో చతుర్థ బ్రాహ్మణంలో స ఇహ ప్రవిష్ట ఆ పరమాత్మ దీని ఈ జగత్తు ప్రవేశించినాడు అదే అక్కడ సహ ఏష ఇహ ప్రవిష్ట ఆ వాక్యం వచ్చిన తర్వాత ఆరో మా ఆరు మాసాల తర్వాత ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాం ఆరు మాసాలు ఇంకా అక్కడే ఉండిపోతాం అలాగా ఇసుక పాత్రలాగా అలా పేజీ మీద పేజీ చదువుతూ ఉండడమే ఇప్పుడు బృహదారం మాకు అనుభవం ఉంది అలవాళ్ళలో చదివేరు సో ఆ విధంగా ఇక్కడ అంత కాదు కానీ మొత్తానికి ఈ ప్రవేశం అనేప్పటికీ ఏమిటో చెప్పాలి దీన్ని ఇప్పుడు తత్ర ఈ తచ్చింత్యం సో ప్రవేశించిందన్నారు బానే ఉంది ఈ సందర్భంలో మనము చింత చే చింతన అంటే విచారము చేయవలసిన అంశము ఒకటి కలదు ఏమిటది కథమను ప్రావిశది సో ఈ సృష్టించబడిన ఈ ప్రాణివర్గమునందు ఆ బ్రహ్మ ప్రవేశించిందన్నారే ఏమిటండి ప్రవేశించడం ఎలా ప్రవేశించింది ఏమిటి అసలు ఈ ప్రవేశం ఏమిటి ఎలా కలుగులో ప్రవేశించినట్టు ప్రవేశించిందా ఏమిటి సంగతి అనేది మనం విచారం చేయాల్సి ఉంటుంది కిమ్ అది ఏమిటో చెప్తున్నారు కొంచెం యహ స్రష్ట సతేనైవాత్మనా అనుప్రావిశత్ ఉత అన్యేనేతి స్రష్ట ఉన్నాడండి యహ స్రష్ట ఎవరి స్రష్ట బ్రహ్మాత్మ బ్రహ్మాత్మ యొక్క స్వరూపమేమి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాత్మ సో స్రష్ట యొక్క స్వరూపం బ్రహ్మ స్రష్ట తెలుస్తూనే ఉంది ఆ స్రష్ట యొక్క స్వరూపం కూడా తెలుస్తూనే ఉంది ఇప్పుడు ఆ స్రష్ట సృష్టికర్త బ్రహ్మ ప్రవేశించింది జగత్తులో ఎలా ప్రవేశించింది తన స్వరూపము ఏదైతే సత్యం జ్ఞానమనంతం సచిదానంద స్వరూపము కలదో సచ్యస్వరూపము ఆ స్వరూపంతోటే అలాగే ప్రవేశించిందంటారా ఉత అన్యేనా లేక మరో రకంగా ప్రవేశించిందా ఎందుకు వచ్చింది మీమాంస అసలు పోని ఎలాగో అలా ప్రవేశించింది నీకు ఎందుకు సమస్య అంటే అలాగే అది విషయం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మరో రకంగా పోని సచ్చిదానందంగానే ప్రవేశించింది అనుకో మరి మరో రకంగా అంటే ఇప్పుడు సచ్చిదానందమే ఇక్కడ ప్రవేశించుంటే మరి నాకు సచ్చిదానంద అనుభూతి కలగాలి అలా కలగట్లేదే మరి నీకేం అనుభూతి కలుగుతోంది జీవుణ్ణో అయోగ్యుడనో అల్పుడను దాసుడను అలాంటి అనుభూతి కలుగుతోంది మరి దాన్ని అడగాల్సి వస్తుంది ఆ బ్రహ్మ దీంట్లో ప్రవేశ దీన్ని మరి బ్రహ్మే సృష్టించింది కదా దీంట్లో బ్రహ్మే ప్రవేశించింది అంటున్నారు ఇక్కడ శృతి కాబట్టి బ్రహ్మే ప్రవేశించింది అంటే ఆ సచిద్ బ్రహ్మ అది ఒరిజినల్గా సచిద్ బ్రహ్మ సచిద్ బ్రహ్మ సచ్యుత్తుగానే ప్రవేశించిందా లేకపోతే ఇంకేదైనా రూపంగా ప్రవేశించిందా వీడు విద్యార్థి విద్యార్థి అత్తగారి పెళ్ళి అయింది తర్వాత పండక్కి అత్తారింటికి వెళ్ళాడు అతారింటికి విద్యార్థిగా వెళ్ళాడా ఇంకెలాగే ఇంకెలాగైనా వెళ్ళాడా లేదండి విద్యార్థిగా వెళ్ళలేదు మరి ఇంకెలా వెళ్ళాడు ఆ వెళ్ళాడు ఇంకో రకంగా వెళ్ళాడు అల్లుడుగా వెళ్ళాడు మరి ఉందా లేదా అలాగే ఈ బ్రహ్మ కూడా బ్రహ్మలాగే ప్రవేశించేస్తే మరి ఏది బ్రహ్మ ఎక్కడ కనపడదే సచ్చిత్తే కనపడాలి ఇంకేదో జీవలక్షణాలు ఇవి కనపడుతున్నాయి కాబట్టి అక్కడ మీమాంస బ్రహ్మ బ్రహ్మలాగే సచిత్తులాగే ప్రవేశించిందా లేక బ్రహ్మ లక్షణాల్లో మార్పులు వచ్చేసి ఆ సత్తు చిత్తు పోయి పుట్టిది మరణించేది ఇలాగేదో కర్మ జీవలక్షణములు కలదు ఏదో మరో రకంగా ఏదో ఒకటి అవ్వచ్చు మరో ఒకటి అలా ప్రవేశించిందా ఇది శంక దీన్ని మనం విచారం చేయాలి కిందావత్ యుక్తం ఓకే బాగానే ప్రతిపాదన చేసావు నీకు ఎలా బాగుంటుందనిపిస్తోంది కిందవత్ యుక్తం బైనరీ ట్రీట్మెంట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది విచారమంతా అక్కడ నువ్వేమనుకుంటున్నావు ఎలా ప్రవేశించింది అనుకుంటున్నావు బ్రహ్మ సచిత్గా ప్రవేశిచ్చిందనుకుంటే నీకు రీజనబుల్ అనిపిస్తోందా లేకపోతే మరో రకంగా ప్రవేశిస్తే రీజనబుల్ అనిపిస్తోందా అని ప్రశ్న వేశారు దానికి సమాధానం చాలండి రేపు చెప్తాను ఓం పూర్ణముదః పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే శాంతి శాంతి శాంతి హరి